శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చివరి చిత్రమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో నూట రెండవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం ఇంత దగ్గర ఆత్మ విషయంలో వాది విప్రతిపత్తిని చూపెట్టి ఇప్పుడు ఈశ్వరుని విషయంలో వాది విప్రతిపత్తిని అంటే అనేక మతవాదులు ఏ ప్రకారంగా ఈశ్వరుని విషయంలో తెలుసుకున్నారు ఆ విషయాన్ని చెప్పడానికి ఉపక్రమించినటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు మొట్టమొదలు యోగ మతమును తీసుకొని చెప్తున్నాడు ఈశ్వరుడు అనగా చైతన్యముక సన్నిధిలో ప్రవృత్తమైనటువంటి ప్రకృతికి నియామకమైనటువంటి వారు ఎవరో అతడు ఈశ్వరుడు అతడు జీవుల భిన్నుడు పంచక్లేశ రహితుడు వాడు కర్మ ఫలాలకు లేనటువంటి వాడు అరే కర్మల యొక్క ఫలమైనటువంటి సుఖ దుఃఖరూప భోగజన్య సంస్కార రహితమైనటువంటి వాడు ఈశ్వరుడు ఒక పురుష విశేషము అని యోగ మతానుసారంగా ఈశ్వరుని గురించి చెప్తున్నారు ఇంత దగ్గర ఆత్మ విషయంలో సాంఖ్యుల యొక్క అభిప్రాయం ఏదైతే చెప్పబడిందో అది శృతి విరుద్ధము అని నిరాకరణ చేయుటకు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు డె ఒకటవ టిప్పణమును ప్రవృతం చేస్తున్నాడు చూడండి సాంఖ్యమత విషయ ప్రధాన్ అనగా ప్రకృతికు జగత్క కారణమానికే పురుషుకే భోగ మోక్షక హేతు కయాహే సో బహి సాంఖ్య మతంలో ప్రధానము అనగా ప్రకృతి అంటే మూడు గుణాల యొక్క సామ్య అవస్థ ఏదైతే ఉంటుందో దానికి ప్రధానము అంటారు ఆ ప్రధానమే చేతనం యొక్క అపేక్ష లేకుండా స్వతంత్రంగా జగత్ కారణము అని చెప్తారు మరియు పురుషునికి భోగ మోక్షాలు ఇస్తుంది ప్రధానమే అని ఏదైతే సాంఖ్య మతం చెప్పబడిందో అది అసంగతము అయితే ఎందుకనంటే ప్రళయకాలమే సత్వాది గుణానికి సామ్యం అంటే మిళిత అవస్థకు ప్రధానికయ్యే ప్రళయ కాలంలో మూడు గుణాల సామ్య అవస్థ రూపమైనటువంటి ఏ ప్రకృతి ఉన్నదో దానికే ప్రధానం అని అంటారు సో జబ్బు సృష్టి కాలమే సామ్యవస్థకు త్యాగ కరే తబు జగత్కి ఉత్పత్తి అవే అయితే సృష్టి ఉత్పత్తి కాలంలో ఈ త్రిగుణములైనటువంటి సత్వ రజ తమ గుణములు ఏవైతే సామ్యవస్థలో ఉండేటటువంటి ప్రధానం ఉన్నదో ఆ గుణములలో వ్యత్యాసం రావాలి విషమత రావాలి సృష్టి ఉత్పత్తికి పూర్వకాలంలో ఆ ప్రధానము క్షోభ జరిగి తమ ప్రధానమైతది తమో గుణము అధికమైతుంది అంటే సామ్యవస్థ విచ్ఛిన్నమీ విషమ అవస్థ ఏర్పడుతుంది క్షోభం అంటే కార్యోన్ముఖత్వములకు క్షోభత్వం అంటారు అంటే కార్యాన్ని ఉత్పన్నం చేయడానికి సన్ముఖత అగుటయ్యే క్షోభ అంటారు అది క్షోభించినప్పుడే సృష్టి ఉత్పన్నం అవుతుంది సామ్యావస్థలో ఉంటుందో అంతవరకు ప్రళయ స్థితి మాత్రమే ఉంటుంది సృష్టి కలగదు ఎప్పుడైతే ఆ గుణాల్లో విషమ అవస్థ ఏర్పడుతుందంటే తమ ప్రధానం ఎప్పుడైతుందో ఆ ప్రధానము అప్పుడే సృష్టి ఉత్పన్నం కావడానికి సన్ముఖమైనట్టు ప్రధానం ఏ విధంగా వర్షించడానికి మేఘము నల్లగా మారుతుంది నల్లని మేఘమే వర్షిస్తుంది తెల్లని అబ్రము వర్షించదు అంటే వర్షాన్ని కురిపించడం సన్ముఖమైనప్పుడు ఆ మేఘము నల్లగా మారుతుంది అదే విధంగా సృష్టిని ఉత్పన్నం చేయడానికి సన్ముఖమైనటువంటి ప్రధానంలో క్షోభ జరిగినప్పుడు అది తమ ప్రధానం అవుతుంది అప్పుడు సృష్టి ఉత్పన్నం చేయడానికి యుగోగ్యం అవుతుంది వదిలిపెట్టి విషమావస్థను చేరుకొని జగత్తును ఉత్పన్నం చేయాలి అంటే ప్రధాన జడుహన్ అయితే సామ్యావస్థాకే త్యాగ ప్రవీణ హోవెని సామ్యావస్థను వదిలిపెడితేనే కదా సృష్టి ఉత్పన్నం చేయడానికి అది యోగ్యం అవుతుంది కానీ అది జడముండందువలన స్వతంత్రంగా సామ్యావస్థను వదులుకోవడానికి సమర్థము కాదు అవరు చేతన పురుషుకు అసంగూహం నేత తీసుక ప్రధానికే సాతి సంబంధం ఇక వారు చేతన పురుషుని ఏమని చెప్పారు అసంగోయం పురుష అసంగుడని చెప్పారు అంటే ప్రధానానికి గాని ఇంకా దేని గాని పురుషునికి సంబంధం లేదు అసంగుడు ఉన్నాడు మరి ఎప్పుడైతే ప్రధానంతో సంబంధం లేనటువంటి అసంగ పురుషుడు ఉన్నాడో ఆ పురుషుడైతే ఇప్పుడు ఈ ప్రధానంలోని గుణాలను విషమ స్థితికి తీసుకురావడానికి అయితే అతడు ప్రవృత్తుడు కాడు అతడు అసంగుడు ఉన్నాడు స్వత ప్రధానమైతే జడమున్నందువలన విషమ స్థితికి చేరుకోవడానికి అది అసమర్థం ఉన్నది అలాంటప్పుడు చేతనికే సంబంధిస్తే విన జడితే కరికి ఉత్పత్తి ఉవని చేతన సంబంధం లేకుండానైతే జడమైనటువంటి ప్రధానంలో జగదు ఉత్పత్తి జరగదు లోకంలో కూడా ప్రకృతి నియమం ఎలా ఉంది స్త్రీ పురుష సంయోగం చేతనే కదా సంతాన ఉత్పత్తి కలిగేది కేవలం స్త్రీ సంతానాన్ని ఉత్పన్నం చేయజాలేదు కదా మరి పురుషుల సంబంధం ఉంటేనే కదా సంతానం యొక్క అభివృద్ధి అయితే అదేవిధంగా జడమైనటువంటి ప్రధానము స్వతంత్రంగా జగత్తును ఏ విధంగా ఉత్పన్నం చేయగలుగుతుంది పురుషుడైతే అసంగం అంటారు యాతే అందుకని ప్రధానితే సృష్టి సంభవే నహి అందుకని జడమైనటువంటి ప్రధానం చేత స్వతంత్రంగా సృష్టి ఉత్పన్నము కాదు సంక్షేమతాన్ని ఖండాన చేస్తూ బ్రహ్మ సూత్రంలో భగవానుడు ఐదవ సూత్రంలో చెప్పినారు ఈ క్షతేర నా శబ్దం అని జడమైనటువంటి ప్రధానము జగత్తుకు కారణము కాదాలదు ఎందుకు జగత్తు చెయ్యాలంటే శృతిలో వినపడుతుంది తద భవశ్యాం ప్రజాయేయ సమయత ఏకోహం భవిశ్యాం ప్రజాయ అనే విధంగా ఈక్షణ సంకల్పము కామన వినపడుతుంది కానీ జడమైన ప్రకృతిలో కామన ఎలా సంభవిస్తుంది ఆ ఈక్షణ అనేది కామన అనేది చేతన ధర్మం ఉన్నది అందుకని జడమైనటువంటి ప్రధానము జగత్ కారణము కాజాలదు అని ఇంకా అనేక అనేక ప్రకారాల చేత విస్తారంగా నిరాకరణ చేయబడింది తాత అందువల్ల ప్రధాన రూపం మాయా విశిష్ట చేతన అంతర్యామి ఈశ్వరే అందుకని ప్రధానము అనేటువంటి ఏ మాయ ఉన్నదో సాంఖ్యులు అయితే ప్రధానం అంటున్నారు వేదాంతులు అయితే మాయ అంటారు శుద్ధ చేతనము అభిమానాన్ని పొందినప్పుడు మాయా విశిష్టమైనప్పుడు ఆ మాయా విశిష్ట చైతన్యం నకే ఈశ్వరుడు అంటారు అతడే సృష్టి స్థితి లయ కారకుడు జన్మాద్యశమాని భూతాన్ని జాయంతే ఏ జాతాని జీవంతే యత్ ప్రయంత అభిశంసంతే బ్రహ్మ అని సృష్టి స్థితి లయ కారణము బ్రహ్మము బ్రహ్మం అంటే మాయా విశిష్ట చైతనము కారణం అని వేదాంత సిద్ధాంతానుసారంగా ఈశ్వరుడు అంటే ఎవరికంటారు మాయా విశిష్ట చేతనము అంతర్యామి అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పబడిన ప్రకారంగా సకలం నందు ఉండి సర్వానికి అధిష్టానమై సర్వ సాక్షి సర్వ ప్రేరకమై ఏ చైతన్యం ఉన్నదో అదే సర్వ నియంత ఈశ్వరుడు అని వేదాంతానుసారంగా ఈశ్వరుని స్వరూపము స్వీకరించబడింది సూయ జగత్కా కర్తహ్ ఆ ఈశ్వరుడే జగత్తును కర్త కాని ప్రధానము కాదు ప్రధానము అనేటువంటి నామాంతరం చేత పిలువబడేటువంటి మాయా ఈశ్వరునికి ఉపాధిగా ఉంది ఆ ఉపాధిని స్వీకరించిన తర్వాత ఆ మాయా విశిష్టుడైనటువంటి ఈశ్వరుడు దృష్టి స్థితిలే కారణం కాని కేవలం ప్రధానము జగత్ కాదు ఈశ్వరుడే జగత్ జగత్కర్త కర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే ఉపాదాన గోచర అపరోక్ష జ్ఞాన చికిత్ర్స కృతిమత్వం కర్తృత్వం అని తత్వన అనుసంధానంలో తెలుసుకున్నాం కదా కర్త అంటే ఎవరికనాలే ఉపాదానానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి మరియు కార్యము చేయాలి అనేటువంటి ఇచ్చగలవాడై ఉండాలి ఇచ్చ ఉండి ఉపాదానానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు కృతిమత్వం అంటే ప్రయత్నము కూడా ఉండాలి ఈ మూడు ధర్మాలు ఎవరిలో ఉంటాయో అతడు కర్త అనబడతాడు మరి ప్రధానం జగత్ అంటే జగత్కర్త అంటే దానిలో ఇచ్చా అనేది కాని ప్రయత్నం అనేది కానీ ఉంటుందా ఇచ్ఛ అనేది చేతన ధర్మం ఉంటుంది ప్రధానమైతే జడమున్నది అందువల్ల ప్రధానం జగత్ కారణం అవుట్లకు కాదు మరెవనగా ఈశ్వరుడే జగత్ సాంఖ్యమత విషయ విభూచేతన రూప ఆత్మకే నానా పనేక అంగీకార హై సో నిష్ఫల హై ఇంకా మరొక దోషం ఏమిటంటే ఆత్మలు నానా అంటారు మరియు వ్యాపకము అంటారు అయితే వారు ఆత్మ నానత్వాన్ని ఎందుకు స్వీకరించవలసి వచ్చింది అంటే ఒకే ఆత్మను స్వీకరించినట్లయితే ఒక ఆత్మ ముక్తులు అందరు ముక్తులు కావాలి అనేటువంటి ఆపత్తి వస్తుంది ఆత్మలను అనేకం ఒప్పుకున్నట్లయితే ఇవనికి జ్ఞానం జరుగుతుందో వాడే ముక్తుడవుతాడు ఇతరులు బద్ధులుగా ఉంటారు ఈ విధంగా ఆత్మ నానత్వాన్ని ఒప్పుకున్నట్లయితే ఈ బంధ వ్యవస్థ అవుతుంది అని వాళ్ళు ఆత్మనానత్వాన్ని ఒప్పుకున్నారు కాని అది నిష్ఫలం ప్రయోజనం లేదు ఎందుకు ప్రయోజనం అనేది అన్యతా సిద్ధం ఉన్నది కదా అయితే ఏకి వ్యాపక చేతనికి అంగీకారకీ నానా అంతఃకరణ ఉపాధికారి భోగ ఆది అసంకర్ కి వ్యవస్థ ఫిర్ తీసు వ్యవస్థ కే అర్థి ఆత్మకే నానత్వ అంగీకార వ్యర్థ ఏ ఉద్దేశంతోనైతే ఆత్మ నానత్వాన్ని స్వీకరించారు అంటే బంధమోక్ష వ్యవస్థ ఒకే ఆత్మను ఒప్పుకున్నట్లయితే సంకర దోషం ఏర్పడుతుంది అనేటువంటి ఆపత్తి వస్తుంది ఆత్మ నానత్వాన్ని ఒప్పుకున్నారు కదా ఆ బంధ మోక్ష వ్యవస్థ అద్వితీయమైనటువంటి ఒకే ఒక ఆత్మను ఒప్పుకొని ఆ ఆత్మను వ్యాపకం అని స్వీకరించి అంతఃకరణ నానత్వాన్ని ఒప్పుకుంటే ఆ బంధ మోక్ష వ్యవస్థ అవుతుంది కదా అంతఃకరణాలు నానా ఉన్నాయి ఆత్మ మాత్రం ఒక్కటే అని స్వీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ అవుతుంది ఎందుకు ఏవని అంతఃకరణంలో జ్ఞానం కలుగుతుందో వాడు ముక్తుడు ఏవని అంతఃకరణంలో జ్ఞానం కలగటం వాడు బద్ధుడు ఈ విధంగా అంతఃకరణం అనేటువంటి ఉపాధి స్వీకరిస్తే ఈ భోగ సంకర దోషం రాకూడదని బంధ మోక్ష వ్యవస్థ కావాలని ఆత్మ నానత్వాన్ని ఏదైతే స్వీకరించారో అంతఃకరణ నానత్వని స్వీకరించే ఆత్మ ఏకత్వాన్ని ఒప్పుకుంటే ఈ వ్యవస్థ కదా ఆత్మ నానత్వాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సాంఖ్యులకు అందుకని వాళ్ళు ఆత్మ నానత్వాన్ని స్వీకరించున్నది అనేది నిష్ఫలం వ్యర్థం ఆత్మాకే నానత్వం ఆరు ప్రకృతికి నిత్యతకే అంగీకార కరి ఆత్మ విషయ సజాతీయ సంబంధియ సంబంధకి ప్రాప్తితే నానా ఆత్మకే అసంగత కథన్ బి వ్యాఘాత దోష యుక్త అయితే ఆత్మలు అనేకమని మరియు ప్రకృతి నిత్యమని వాళ్ళు అంటారు ఏ విధంగా ఆత్మ నిత్యము ప్రకృతి కూడా నిత్యమే అని ఒప్పుకుంటారు మరి ఆత్మలు నానా అని ఒప్పుకుంటారు ఈ విధంగా స్వీకరించడంతో ఆత్మ అసంగమున్నది అనేటువంటి వాళ్ళ కథనము అసంభవమైపోతుంది వ్యాగాత దోష యుక్తమైతది అసంగం అంటే సంబంధ రహితము మరి సంబంధం చెప్పుట ఇది ఎట్లా ఉన్నదంటే నా నోట్లో నాలుక లేదు అమ్మముఖే జిహ్వాన్ మాతామే వంధ్య ఆసీత్ పితామే బాలబ్రహ్మచారి అపుత్రస్స పితామహ నా నోట్లో నాలుక లేదు అని చెప్తున్నాడు నాలుక లేకపోతే చెప్పుట సంభవమా అసంభవము మా తల్లి గుడ్రాలు మా తల్లి అంటాడు గుడ్రాలంటాడు సంభవమా తల్లి ఎప్పుడైతే ఉంటుందో ఆమెలో మాతృత్వం ఉన్నది అంటే ఆమెకు సంతానం ఉన్నప్పుడే కదా తల్లి అంటారు మరి సంతానం ఉన్నదని చెప్పుట గుడ్రాలని చెప్పుట వ్యాఘాతం కదా మా తల్లి అంటున్నాడు స్వయంగా వాడే సంతానం కొడుకు వాడే కొడుకు ఉండి మా తల్లి గుడ్రాలంటే ఇది పూర్వోత్తర విరోధం కదా వ్యాఘాతం కదా మా తండ్రి బాలబ్రహ్మచారి అంటాడు పెళ్ళే చేసుకోలేదు బాల బ్రహ్మచారి ఉన్నాడు ఐష్టిక బ్రహ్మచారి ఉన్నాడు మరి తండ్రికి పెళ్ళే కాకపోతే మా తండ్రి అనే శబ్దం వీడు ఎట్లా ప్రయోగం చేస్తున్నాడు అతడు పెళ్లి చేసుకుని ఇతన్ని కంటేనే కదా మా తండ్రి అని చెప్పుటకు అర్హుడవుతాడు బాల బ్రహ్మచారి అంటాడు విరోధం కదా మా తాత కొడుకులేరు ఎంత విరోధం చెప్పు తాత అనడంలోనే అతడు పెళ్లి చేసుకుని సంతానానికి అన్నాడు ఆ వీడు గుచ్చాడు ఇవన్నీ పూర్వోత్తర విరోధం అంటార అంటే మొదలు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి వదతహ ఏవో వ్యాఘాత వదతహ అంటే చెప్పేవాడికే వ్యాఘాత అంటే విశేషమైన ఆఘాత వ్యాఘాత చెప్పేవాడికే దోషం పడుతుంది నోట్లో నాలుగ లేదు అని చెప్తున్నాడు ఆ చెప్పేవానికే దోషం పట్టదా నోట్లో నాలుగో లేకపోతే ఎలా మాట్లాడగలడు అదే విధంగా ఆత్మ అసంగం ఉన్నదని చెప్పుట మరి నానా ఉంటే ఏమవుతుంది తెలుసా నానా ఉంటే సజాతీయ సంబంధం ఏర్పడుతుంది మరి ప్రకృతి నిత్యం అంటే విజాతీయ సంబంధం ఏర్పడుతుంది మరి సజాతీయ సంబంధము విజాతీయ సంబంధం ఉండగా అసంఘం పురుషుడు అని వ్యాఘాతం కదా ఏం సంబంధం మరి సజాతీయ సంబంధం విజాతీయ సంబంధం ఒప్పుకుంటారు ఇది ఇట్లాంటి అనేక దోషాలు సాంఖ్యమతంలో వస్తాయి కాబట్టి ఇది శృతి విరుద్ధమైనటువంటి మతము సాంఖ్యమతం అని సాంఖ్యమత ఖండన చేయబడింది ఇప్పుడు విషయంలోకి రండి నూట శ్లోకానికి అవతారిక తామేవ ఈశ్వర సద్భావ ప్రతిపాదికం శృతి పఠతి ఈశ్వరుని ప్రతిపాదించేటువంటి శృతిని ఉదాహరిస్తున్నాడు ఇక్కడ శ్వేతశ్వతర శృతి ప్రమాణం ఉంది మరియు అంతర్యామి బ్రాహ్మణం బృహదారి ఉపనిషత్తు కూడా ఈశ్వరుని విషయంలో ప్రమాణం ఉంది శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి ప్రధాన క్షేత్ర జ్ఞ పతిర్ గుణేశరణ్యకేశం భ్రమేణ యంతర్యామ్య ఉధాన క్షేత్రజ్ఞ పతిర్ గుణేశ అని అక్కడ మంత్రం శ్వేత మంత్రం ప్రధానము అంటే మూడు గుణాల యొక్క సామ్య అవస్థ క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరాలు అనేటువంటివే క్షేత్రములు వీటిని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రం జానా ఇది క్షేత్ర జ్ఞాహ ఇది జీవులు మరియు సత్వ రజ తమ మూడు గుణములు వీటన్నిటికీ ఈశ్వరుడు అని శ్వేత శ్వేత రూపనిషత్తు ఈశ్వరుని గురించి ప్రతిపాదించింది ప్రధానములకు జీవులకు మరియు గుణములకు ఎవరు నియామకులు ఎవరు శాసకులు అతడు ఈశ్వరుడు అని శ్వేత శ్వత రూపణ శు ఈశ్వరుని యొక్క నిర్వచనం చేసింది అదేవిధంగా అరణ్యకే అంతర్యామి సంభ్రమేణ ఉపపాదిత బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణమునందు సంభ్రమేణ అంటే ఆదర ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసింది యహ పృథ్వీం యమయతి ఎం న వేద అంటూ ప్రతి వస్తువులో అనుశితమై అంతర్యామ రూపంలో సకల ప్రపంచంను నియమనం చేసేవాడు శాసనం చేసేవాడు ఈశ్వరుడు ఒకడు ఉంటాడు అని విస్తారంగా సంపూర్ణ ఒక బ్రాహ్మణమే ఈశ్వరుని విషయంలో ఖర్చు చేయబడింది బృహదరణ ఉపనిషత్తులో నలభై అంకం చూడండి ప్రధాన అంటే గుణ సామ్య రూపం మూడు గుణాల యొక్క సామ్య అవస్థ రూపమైనటువంటి ప్రధానమును మరి క్షేత్ర జ్ఞాన అంటే ఈ శరీర రూప ఉపాధులు వీటిని తెలుసుకునేటువంటి వారు క్షేత్రజ్ఞులు ఎవరు జీవాహ జీవులు దేశాం పతి వారికి పతి అంటే పాలించువాడు పా రక్షణ రక్షించేవాడు పోషించేవాడు మరి గుణాహ మూడు గుణాలు సత్వాదయ సత్వ రజ తమ మూడు గుణాలు తేషాం ఈశ అంటే నియామక ఇత్యర్థ ప్రధానమునకు జీవులకు మూడు గుణాలకు నియమనం చేసేటువంటి వాడు నియామకుడు శాసకుడు అనేటువంటి వాడు ఈశ్వరుడు అని శ్వేతశ్వత రూపని శు ఈశ్వరుని విషయంలో ప్రమాణముగా ఉంది నా కేవలం ఇయమేవ ఈశ్వర ప్రతిపాదిక కేవలం శ్వేతస్వరతార శుతే కాదు మరి బృహదర్ణిక ఉపనిషత్తు కూడా ఈశ్వరుని విషయంలో ప్రమాణంగా ఉంది అని అంటూ అంతర్యామి బ్రాహ్మణం అపి ఇచ్చాహ అంతర్యామి బ్రాహ్మణంలో కూడా ఈశ్వరుని విషయంలో చెప్పడం తామేవ వాది విప్రతిపత్యం ప్రతి ఈ విధంగా శృతి సమ్మతమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని నూట మూడో శ్లోకంలో చెప్పినాడు అంటే మాయా విశిష్ట చేతనము ఈశ్వరుడు సర్వనియంత సృష్టి స్థితిలయ కారకుడు ఈ విధంగా ఈశ్వరుని విషయంలో చెప్పి ఏ విధంగా ఆత్మ విషయంలో అనేక విప్రతిపత్తి విరుద్ధంగా తెలుసుకున్నారో అదే విధంగా ఈశ్వరుని విషయంలో కూడా అనేక మతవాదులు కలహించుకుంటున్నారు అంటాడు విద్యారణ్య గురుదేవులు అత్రి కలహేన దా ఉదాహరణి అత్రి అంటే ఈశ్వరుని విషయంలో కూడా వాదిన అనేక మతవాదులు తృణార్చకాది యోగాంత ఈశ్వరే భ్రాంతి గడ్డి పూసను ఆరాధించేటువంటి వారు మొదలుకొని యోగ వరకు యోగుల పర్యంతము ఈశ్వరయ విభ్రాంతి మాస ఈశ్వరుని విషయంలో భ్రమలో పడ్డారు అని మొట్టమొదలు యోగులను తీసుకుని చెప్తాడు అయితే ఆ మతవాదులు ఈశ్వరుని నిరూపిస్తూ అనేక శృతి ప్రమాణాలను కూడా ఇస్తారు యథాప్రజ్ఞం ప్రజ్ఞ అనతిక్రమ్య యథాప్రజ్ఞ వాళ్ళ వల్ల బుద్ధికి తగినట్టు బుద్ధిని అతిక్రమించకుండా వాళ్ళకు బుద్ధికి దోచినట్టు శృతి వాక్యాలను కూడా ఉదాహరిస్తూ ఉంటారు చూడు మేము ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఒప్పుకుంటున్నాము ఈ విషయంలో శృతి ప్రమాణం ఉండదు చూడండి అని శృతి ప్రమాణాలు కూడా ఇస్తూ ఈశ్వరుణ్ణి నిర్వచనము చేస్తూ ఉంటారు మతవాదులు ఎవరెవరు ప్రకారంగా చెప్తారు ఇప్పుడు యోగుల నుండి ప్రారంభిస్తున్నాడు గ్రంథకర్త ప్రజ్ఞా అనతి క్రమ్య యథాప్రజ్ఞ నలభై ఎనిమిదవ అంకం చూడండి ఇదాని పతంజలి ఉత్తం ఈశ్వర ప్రతిపాదకం ఇప్పుడు మొట్టమొదలు యోగులను తీసుకొని వారు ఈశ్వరుణ్ణి ఏ విధంగా ప్రతిపాదిస్తారు అని చెప్తూ యోగ సూత్రాన్ని ప్రవృతం చేస్తున్నాడు విద్యారాయణ క్లేశ కర్మ విపాక తదాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర సమాధి పాదము ఇరవై సూత్రం అంటే మొదటి పాదం ఒకటి డాష్ పంచ క్లేశాలు చెప్తారు కదా విద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ అనేటువంటి పంచక్లేశాలు ఈశ్వరునికి లేవు మరియు కర్మ లేదు కర్మలు మూడు ప్రకారాలు చెప్తారు అశుక్ల ఆ కర్మ కృష్ణ కర్మ శుక్ల కర్మ అనే ఏ విధంగా ఉంటాయి మనకు రామకృష్ణ వారు చెప్తారు ఈ మూడు విధాల కర్మలు లేనటువంటి వాడు మరియు విపాకము విపాకం అంటే కర్మ ఫలము కర్మఫలము ఏంటాయి సుఖ దుఃఖాలు ఆ సుఖ దుఃఖాలు కూడా ఈశ్వరునికి ఉండవు కర్మలు ఉండవు క్లేశాలు ఉండవు మరియు ఆ సుఖ దుఃఖ రూప భోగాలు అనుభవించిన తర్వాత ఆ భోగాల చేత జన్యమైనటువంటి సంస్కారాలు కూడా ఉంటాయి జీవులకు ఉంటాయి కానీ ఈశ్వరునికి వీటన్నిటి చేత అపరామృష్ట సంస్పర్శ లేనటువంటి వాడు సంబంధ రహితుడైనటువంటి వాడు ఒక పురుష విశిష్ఠుడు అతడి ఈశ్వరుడు అని ఈశ్వరుణ్ణి చెప్తారు యోగులు క్లేశకర్మ వికైస్త ంగ చిత్త క్లేశ కర్మ విపాక ఆశయమంటే సంస్కారాలు వీటన్నిటి చేత సంస్పర్శ లేనటువంటి ఒక పురుష విశిష్టడు ఈశ్వరుడు అతడు జీవవత్ అసంగ జీవుల అసంగుడు ఉంటాడు అని ఈశ్వరుని గురించి చెప్పినారు క్లేశకర్మ విపాకై తపరామృష్ట పురుష విశేష ఈశ్వర ఇది ఏతూత్ర అర్థత పఠతి యాభై అంకం చూడండి క్లేశములు ఏవి అవిద్యాదయ పంచ అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అని పంచ క్లేశములు యోగ సూత్రాల్లో చెప్పబడ్డాయి క్లేశా క్లేశములంటే అవిద్యాదయ పంచ అవిద్య ముద్రపోని అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశములు ఇవి లేనటువంటి వాడు ఈశ్వరుడు మరి కర్మాని కర్మలు లేవు అతనికి ఏవేవి కర్మ శుక్ల కృష్ణం యోగి న్రివిధం ఇతరేషాం సూత్రము నాలుగు డ్యాసు ఏడు ఇది క్లేశ కర్మలు లేనటువంటి వాడు ఈశ్వరుడు అని అంటూ ఇక విపాకం అంటే సతి మూలె తద్విపా జాత్యాయుర్భోగా ఉక్త కర్మ విపా ఫల విశేష విపాకం అంటే కర్మ ఫలము కర్మఫలం ఏమిటి అంటే జాతి జాతి అంటే జన్మ జాతి అంటే గోత్వ జాతి ఘటత్వ జాతి కాదు బ్రాహ్మణత్వ జాతి కాదు ఇక్కడ జాతి అంటే పుట్టుక జననం జన్మ ఆయు మరియు వారి యొక్క ఆయుష్ మరియు తన ఆయుష్ కాలంలో తాను అనుభవించేటువంటి సుఖ దుఃఖ రూప భోగాలు ఇవన్నీ కూడా కర్మ ఫలములే కర్మానుసారంగానే కదా వాడు ఏ జన్మలో జన్మించాలి వానికి ఆయుష్ ఎంత ఉండాలి వాడు ఏ ఏ ఫలాన్ని అనుభవించాలి అనేదంతా వాని కర్మను అనుసరించే అందుకని కర్మ విపాకములు అంటారు ఫల విశేషములు కాదు ఆశయా ఇక సుఖ దుఃఖ రూప భోగాలను అనుభవించిన తర్వాత జీవుల యొక్క అంతఃకరణంలో ఆ భోగం నష్టం అయ్యి దాని యొక్క సంస్కారాన్ని మిగిల్చిపోతుంది అందుకే కదా జీవులు పూర్వం అనుభవించినటువంటి ఆ సంస్కార అనుగుణంగానే మళ్ళీ ఆయా విషయాల్లో ప్రవృత్తులు అవుతారు కారణం ఏమిటి అంటే సంస్కారం ఆ సంస్కారము ఉద్బుద్ధమయ్యి మళ్ళీ ఈ విషయాల్లో ప్రవృత్తులు కాబట్టి పంచ క్లేశములు మూడు విధాల కర్మలు కర్మ ఫలాలైన విపా మరియు ఆ భోగజన్య సంస్కారాలు ఆశయాలు వీటన్నిటి చేత సంస్పర్శ లేనటువంటి వాడు సంబంధము లేనటువంటి వాడు తై క్లేసాది అసంస్పృష్ట పురుష విశేష ఈశ్వరోతి సీ జీవత్ అసంగ చిద్రూపర్థ ఈ విధంగా ఒక పురుష విశిష్టుడు అంటే క్లేశకర్మ విపాకతాశయాల చేత పరామృష్టమైనటువంటి సంస్పర్శ లేనటువంటి ఒక పురుష విశేషం ఎవరైతే ఉన్నారో అతడు ఈశ్వరుడు అతడు జీవుల వలె అసంగ చిద్రూపుడు అని నూట శ్లోకానికి వ్యాఖ్యానం కూడా తెలుసుకున్నాము ఇప్పుడు దీని మీద విస్తారంగా టిప్పని ఉంది చూడండి ఈ క్లేశాలంటే ఏమిటి మరి అవి ఏవేవి అవన్నీ కూడా చక్కగా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు తెలియజేస్తున్నారు డెబ్బై రెండవ టిపణ చూడండి మొట్టమొదటిది ఏది పంచక్లేశాల్లో అవిద్య ఆ అవిద్య కూడా పునః నాలుగు ప్రకారాలుగా ఉంటుంది ఏ విధంగా అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్య అని అవిద్య నాలుగు రకాలుగా యోగ సూత్రకారులు శ్రీ చెప్పారు మొదటిది అనిత్యం నందు ఇది అవిద్య అనిత్యు జో స్వర్గాది రూపు జగత్ తీసి విసి నిత్యతాకి ఖ్యాతి అంటే బుద్ధి ఇది అవిద్యాన అనబడుతుంది అనిత్యమైనటువంటి స్వర్గాదులు లోక లోకాంతరాలు ఈ జగత్తు దీని అందు నిత్యత్వ బుద్ధి పెట్టుకున్నట ఇది అవిద్య అనబడుతుంది ఇక అశుచి జో శరీర్ వుత్ర ముఖచుంభనాదిక్ తిశు విష శుచి అంటే పవిత్రతాకి ఖ్యాతి ఖ్యాతి అంటే చెప్పినాడు కదా బుద్ధి పవిత్రత బుద్ధి శరీరము అశుచి ఉన్నది ఈ శరీరంలో ఏమైనా శోభన చెప్పండి ఏమైనా అందం ఉన్నదా చెప్పండి లేదు కదా శరీరం అంటే సంస్కృతంలో పెంట అని అర్థం శరీరకం అంటే పెంట కుప్ప పెంట కుప్ప అట్లే ఉంది కదా ఈ శరీరం రక్తము మాంసము మలము మూత్రము ఏమున్నది ఇందులో శోభన చెప్పండి ఇది అశుచి ఉన్నది ఈ అశుచి అనేటువంటి ఈ శరీరం పట్ల శుచిబుద్ధి పెట్టుకుంటారు దీని ఎంతో మమకారాన్ని పెట్టుకుంటారు ఎంతో అభినివేశం పెట్టుకుంటారు దీనికి ఏమేమో అలంకారాలు చేస్తారు శృంగారాలు చేస్తారు ఏమేమో చేస్తారు అశుచి అనే శరీరం నందు పెట్టుకునే కదా అగ్నిజరులు ప్రవృత్తం అవుతున్నారు ఇంతేకాకుండా మరియు పుత్ర ముఖచుంభనాది పుత్రుడు మొదలైనటువంటి వారిని ప్రేమించడము ముఖ చుంభనాదులు చేసుకోవడం అంటే ముద్దెట్టుకోవడం మొదలైనటువంటి ఏవైతే చేస్తారో ఇదంతా ఏమున్నది అశుచి అయినటువంటి పదార్థాలు ఎందుకు శుచిబుద్ధి పెట్టుకున్న ఇదే అవిద్య అంటాడు ఇక దుఃఖరూపమైనటువంటి ధనాదులయో దుఃఖరూపు ధనాదికి భోగికే సాధన తిన విషయ సుఖకి ఖ్యాతి ఇది అవిద్య దుఃఖరూపము అర్థనామార్జనే దుఃఖం అర్జితనా రక్షణే అర్జే దుఃఖం గే ఏ దుఃఖం కిమర్థం దుఃఖ భాజనం అని అంటూ నీతి శాస్త్రకారులు చెప్తారు ఇదే విషయాన్ని విద్యారైన గురుదేవులు కూడా ముందు చెప్పబోతారు అర్థము అంటే ధనము ఇంకా ఆది అన్నాడు భూమి పుట్ర మొదలైనటువంటి ఏవైతే ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయో ఇవి దుఃఖానికి హేతువులు దుఃఖ సాధనాలు కానీ వాటి అందు సుఖ బుద్ధి పెట్టుకున్నట ధనం సంపాదిస్తే సుఖపడతాము అంటారు సుఖానికి హేతు అవుతుందా బాబా కోటలు కలిగించిన వాళ్ళు ఉన్నారు కోటీశ్వరు ఉన్నారు అడగండి ఏమయ్యా సుఖంగా ఉన్నావా అని అడగండి చెప్తాడు కౌపీనవంత కలు మహాత్ముడు జ్ఞాని అనేటువంటి వాడు ఒక లంగోట బహద్ధర్ ఒక కౌపీనాన్ని ధరించి ఏ చెట్టు మూలకో తలబెట్టి హాయిగా నిద్రిస్తాడు సమయానికి కరతల భిక్ష తరుతల వాస చెప్పిన ప్రకారంగా రెండు మూడు ఇండ్లు భిక్ష చేసుకుంటాడు దానితో తృప్తిగా ఉంటాడు అతనికి ఉన్నటువంటి సుఖము ఏ ఇంద్రునికి ఏ చంద్రునికి ఏ ధనవంతునికి ఏ చక్రవర్తికి కూడా లేదు నేంద్రస్య సుఖం కించిత్ న సుఖం చక్రవర్తిన సుఖమస్తి విరక్త ముంత వాసిన ఏకాంత వాసి అయినటువంటి ముని ఉన్నాడు అతనికి ఉన్నటువంటి సుఖము ఏ ఇంద్రునికి లేదు చక్రవర్తికి లేదు నర్హత్యం షోడశం కలా మహాభారతం చెప్తుంది మహాత్మునికి ఉన్న సుఖంలో ఏ చక్రవర్తికి ఇంద్రునికి కూడా పదహారవ వంతు కూడా లేదని చెప్పింది అంటే లేశ మాత్రం కూడా లేదని చెప్పొచ్చు అంబు దిలేసలేశత్రాదయో నిర్వృత అనంటూ శంకరుల వారు మనిష పంచకంలో చెప్తారు చక్రాదయా అంటే ఇంద్రాదులు సముద్రం లాంటి బ్రహ్మసుఖం అంటే దానిలో సూది మోపితే ఆ సూర్యమునకు ఎంత జలాంశం అంటూ తదో గంత సుఖాన్ని అనుభవిస్తున్నారు ఇంద్రాదు ఆ సుఖాన్ని అనుభవించే మా అంత శ్రేష్ఠులు లేరు మా అంత భాగ్యవంతులు ఎవరు లేరు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళంత దరిద్రులు ఎవరు లేరు అని జ్ఞానం అనుకుంటారు అందుకని దుఃఖ సాధనాలైనటువంటి ధనాదుల ఎందు సుఖ బుద్ధి పెట్టుకుంటా ఇది అవిద్య ఇక అనాత్మ అయినటువంటి దేహాదులయందు అనాత్మజే దేహాదిగా తినవిసే ఆత్మకి ఖ్యాతి అవిద్య అనాత్మ అయినటువంటి దేహాదులయందు ఆత్మతో బుద్ధి పెట్టుకున్నట ఇది కూడా అవిద్య అనబడుతుంది అయితే ఈ నాలుగు రకాల అవిద్య ఏదైతే ఉందో ఇది కార్య విద్య అనబడుతుంది వీటన్నిటికీ కారణావిద్య ఒకటి ఉంది ఏది స్వరూప అది మూలా అంటారు కారణ అంటారు ఇప్పుడు మనం చెప్పున్నటువంటి అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య అని ఏదైతే అవిద్య యొక్క నిర్వచనం చేశాడో ఇది కార్య యొక్క నిరూపణం అని తెలుసుకోవాలి ఇసు చారి చారీ ప్రకారికి అవిద్య హై ఈ ప్రకారంగా నాలుగు రకాల కార్యవిద్య ఉంటుంది అవరు దృక్కు అంటే పురుష దర్శన్ అంటే దృశ్య శక్తి ఈ దోనుకి ఏకాత్మత తాదాత్మ అధ్యాస్ అస్మిత హాయ్ ఇక పంచక్లేశాల్లో అవిద్య తర్వాత రెండవది అస్మిత అస్మిత అంటే తాదాత్మ అధ్యాస చేతన పురుషునికి మరి జడమైనటువంటి ఈ దృశ్య జాతానికి తాదాత్మాన్ని పెట్టుకోవడం తాదాత్మ అభిమానం అభేద్యాస దీనికే అస్మిత అంటారు ఏకంగా తెలుసుకుంటున్నాడు పురుషుణ్ణి ఈ జడమైన దేహాదులను వేరుగా కాకుండా ఈ జడమైనటువంటి దేహాదులతో అభిన్నంగా పురుషుణ్ణి ఈ దేహమే ఆత్మ ఇంద్రియాలే ఆత్మ మనస్సే ఆత్మ బుద్ధే ఆత్మ అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం కదా ఇవ ఇదే భ్రాంతి అభేద్యాస తాదాత్మ అధ్యాస దీనికే అస్మిత అని యోగ పరిభాషలో చెప్పారు ఆరు సుఖకే అనుషాయి అంటే పీచే హోనే వాళ్ళ అనుకూల పదార్థకే జ్ఞానజన్య రాగే ఇక మూడవ క్లేశం రాగం అవిద్య అస్మిత రాగం ఇది మూడవ క్లేశం కదా రాగం దేనికంటారు అంటే సుఖ అనుషాయి రాగా అని సూత్రకారులు చెప్పారు యోగ సూత్రకారులు అంటే సుఖము విన వెంటనే కలిగేటువంటిది రాగము అంటాడు సుఖానుషాయి అనుషాయి అంటే పీచే హోనే వాళ్ళ సుఖం కలిగిన వెంటనే దాని వెంటనే ఒక ప్రియ బుద్ధి ఆ పదార్థాల ఎందు అంటే తనకు అనుకూలమైనటువంటి పదార్థాల ఎందు ఏదైతే సుఖం కలుగుతుందో ఆ సుఖము కలిగిన వెంటనే వాటి ఎందు ఒక ప్రియ ఏర్పడుతుంది ఇదే రాగం ఇంకొక రకంగా కూడా విచార శ్రీ పండిత్ పీతాంబర్జీ టిప్పన్ లో చెప్పినారు రాగం లక్షణం చేస్తూ अनकूल वस्तुके ज्ञा जो बुद्धि वृत्ति सो राग कहिए है, प्रतिकूल के वस्तुके ज्ञा जन्नु बुद्धि वृत्ति सो द्वेष कई अने रागद्वेश अट्व वस्तु अ నాకు ప్రియమున్నది నాకు సుఖహేతు ఉన్నది అనేటువంటి జ్ఞానం చేత కలిగేటువంటి ఏదైతే ఒక బుద్ధివృత్తి ఉంటుందో దానికే రాగము అంటారు ఇక్కడ సుఖానుషాయి రాగా అని యోగ అనుసరించి చెప్పినాడు ఇక దుఃఖకే అనుషాయి ప్రతికూల పదార్థకే జ్ఞానిస్తే జన్ ద్వేష హే ఇక ఇది నాకు ప్రతికూలమున్నది ఏ పదార్థం జ్ఞానం కలుగుతుందో आ प्रतकूल ज्ञान चेत पुट बुद्धि वृत्ति दाखमंटर दुख के असाई अंत दुखम कल द्वेश अभिनवेशन के अंटर अरणाधिक जो विद्वा रससे जो विद्वा को भी अपने रस में वहन कर ఐసా జో అనుభవకీయ మరణాదికే భయం నిమిత్త శరీరకి రక్షమే ఆగ్రహం సో అభినవేశం నేను మరణిస్తానేమో అనేటువంటి భయం చేత శరీరాన్ని రక్షించుకున్నట ఎందు ఏదైతే ఆగ్రహం ఉంటుందో దానికి అభినవేశము అంటారు ఇది జ్ఞానికి అజ్ఞానికి సాధారణమే అజ్ఞానులకు ఏ ఏ ధర్మాలు ఉంటాయో అన్ని కూడా జ్ఞానులకు ఉంటాయి గానీ దృఢంగా ఉండవు అంతే చెప్పేది ఉన్నది జ్ఞానికి అజ్ఞానికి వైలక్షణం అన్ని ధర్మాలు ఉంటాయి ఎందుకంటే అజ్ఞానికి కూడా అంతఃకరణం ఉంటుందా లేదా ఉంటుంది కదా మరి అంతఃకరణ ధర్మాలు అన్నీ ఉంటాయి కామ క్రోధలు మొదలైనటువంటి అన్ని ఉంటాయి కానీ అజ్ఞానికి వల్ల దృఢంగా ఉండవు అదృఢ రాగ విదుష లక్షణం అని విద్వాను యొక్క లక్షణం చేయబడింది అదృఢ రాగాదులు ఉంటాయి సామాన్యంగా అజ్ఞానికి వలన అన్ని ఉంటాయి ఇంచు భేదం ఉన్నది దారి గుండా పోతుంటే జ్ఞాని కూడా పోతున్నాడు అజ్ఞానులు కూడా పోతున్నారు ఒక మొదటి వస్తుంది అది ప్రజలందరినీ కూడా పీడిస్తూ వస్తుంది ఎదురైనవన్నీ చంపుతుంది అటువంటి మొదటి ఎనుగొచ్చినప్పుడు అజ్ఞాని అయితే ఉరుకుతాడు పరిగెత్తుతాడు మరి జ్ఞాని లేదా ఏ అందులో ఉన్నది బ్రహ్మమే నాలో ఉన్నది బ్రహ్మమే నేను అది బ్రహ్మమే అని అంటే నడుస్తుందా నడవదు అజ్ఞాని వలె అతడు కూడా పరిగెత్తాల్సిందే పశువాది బిహీస అవిశేషాత్ అని అంటూ బ్రహ్మసూత్ర ఉపద్ఘాత భాష శంకరుల వారు అంటారు వ్యవహారంలో పశువాదులో ఏ విధంగా వ్యవహారం అట్లా జ్ఞానికి కూడా వ్యవహారం ఉంటది అదే విధంగా ఉంటుంది వ్యవహార దశలో సామాన్యమే అయితే ఈ మరణ భయం చేత శరీరాన్ని రక్షించుకోవాలనేటువంటి ఏదైతే ఆగ్రహం ఉన్నదో దీనికి ఏమన్నారు అభినవేశం అన్నారు ఇది సర్వసాధారణం ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఏనుగు ఎదురుగా వచ్చినప్పుడు శరీరం రక్షించుకోవాలని పరిగెత్తాడా లేదా జ్ఞాని కూడా పరిగెత్తాడు రక్షించుకోవాల్సిందే దీనికి అభినవేశం అంటారు ఇది కూడా క్లేశములో గణనవుతుంది పంచక్లేశాల్లో ఇది ఐదవది క్లేశం అంటే దుఃఖం అది కూడా దుఃఖానికి కారణాలే కదా అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశం ఇవన్నీ కూడా క్లేశములు దుఃఖములు ఈ విధంగా పంచక్లేశాలను చెప్పినాడు ఏ పంచక్లేశ హే ఇవి పంచక్లేశములు ఇక తరువాత యాభై ఒకటో అంకం చూడండి నను అసంగ చిద్రూపత్వే కథం నియంతృత్వం ఇత్యాహ మరి జీవుని వలన ఈశ్వరుడు కూడా అసంగుడు అని చెప్పడం జరిగింది కదా మరి ఈశ్వరుడు కూడా అసంగుడైతే ఈశ్వరుడు అనే శబ్దానికి అర్థమేంది ఈశ ఈష్ట అంటే శాసకుడు నియామకుడు అని అర్థం ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం మరి ఎప్పుడైతే ఈశ్వరుడు అసంగుడు అతనులో నియంతృత్వం ఎలా సంభవిస్తుంది ప్రకృతిని గాని మరి జగత్తున గాని జీవులను గాని మరి మూడు గుణాలను గాని నియమనం చేసేది ఎలా సంభవిస్తుంది ఈశ్వరత్వం ఎలా సిద్ధిస్తుంది అసంగుడైతే అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు తథాపి పుం విశేషత్వాత్ ఘటతేస నియంత్రత అవ్యవస్థ మోక్ష ఆ పతేతమి తి అసంగుడైనప్పటికీ కూడా పుం విశేషత్వాత అతడు పురుష విశేషుడు కదా పురుష విశిష్ఠుడు ఉన్నాడు అతడు అందువల్ల అతనికి నియంతృత్వం ఉంది మామూలుగా సామాన్య జీవుల వలె కాదు ఈ పురుషుల కంటే విశిష్ట పురుషుడు ఈశ్వరుడు కాబట్టి అందువల్లనే అతనికి నియంతృత్వము నియామకత్వము సంభవిస్తుంది నియంత్రిత అశతే నియంతృత్వం అతనికి సంభవిస్తుంది ఒకవేళ అతనికి నియంతృత్వం స్వీకరించకపోతే మందమోక్షాల యొక్క వ్యవస్థ అవ్యవస్థ అయిపోతుంది వ్యవస్థ కాదు మందమోక్షాలు ఇతనికి బంధము ఇతనికి మోక్షము ఇతనికి దుఃఖము ఇతనికి సుఖము అని ఈ వ్యవస్థ సరిపడదు వ్యవస్థ సరిగా కాదు ఎవరికి మోక్షం ఇవ్వాలనో ఎవరికి బద్ధుడిగా ఉంచాలో అదంతా ఈశ్వరుని యొక్క నియంతృత్వంలో ఉంటుంది అందువల్ల ఈ బంధమోక్ష వ్యవస్థ కోసం ఈశ్వరుల నియంతృత్వం ఒప్పుకోవాలి నియామకత్వం ఒప్పుకోవాలి అని శ్లోకార్థం చెప్పుకున్నాము యాభై మూడవ అంకము ఈశ్వరస్య నియంతృత్వ అనభిభగమే దోషమాహా ఈశ్వరునికి నియంతృత్వం స్వీకరించని ఏడల అవ్యవస్థ అనేటువంటి దోషం వస్తుంది అని అన్యత ఇహ బంధ మోక్ష అవ్యవస్థ ఆపతే అంటూ చెప్పినాడు సరే నూట మూడు శ్లోకాలు తెలుసుకున్నాము ఇంకొక టిప్పణం ఉంది డెబ్బై టిప్పణం జైసే సాంఖ్యమతి విషయ అసంగ స్వప్రకాశ కూటస్థవరచేతన రూప జీవు మానాహే తైసే యోగ విషయ బి జీవు మానాహ్ అసంగుడని స్వయం స్వరూపులని సాంఖ్యులు మరియు యోగులు జీవుల విషయంలో ఒప్పుకున్నారు ఒకే విధంగా ఒప్పుకున్నారు అవరు సో జీవు కేవలం భోక్తా హి హై కర్త నహి అర్మ సుఖదు కరి బుద్ధికే సాతి ఆపనే అవివేక్తే ఉపలక్షిత అనుభవ స్వరూపు భోక్త పన తీసుకు హై అయితే అసంగుడున్నాడు స్వయం ప్రకాశ రూపుడు ఉన్నాడు కాని ఈ పురుషుడు భోక్త ఉన్నాడు కర్త అయితే కాదు భోక్త ఉన్నాడు అని ఒప్పుకుంటారు సాంఖ్యులు యోగులు అయితే ప్రధానమే వీరికి భోగ మోక్షాలు ఇస్తుంది కాబట్టి పురుషుడు భోక్త ఉన్నాడు అయితే మరి అసంగుడు కదా భోక్తృత్వం ఎలా సంభవిస్తుంది ఇప్పుడు ఒక విషయాన్ని అనుభవించాలంటే ఆ విషయంతో సంబంధ పడితేనే కదా భోగం అనేది సంభవిస్తుంది మరి ఇతడు అసంగుడు భోగం చెప్తే వ్యాఘాతం కదా ఈ భోక్తృత్వం ఎలా సంభవిస్తది అయ్యా సరే కర్తృత్వం అయితే చెప్పరు బాగుంది కానీ భోక్తృత్వం చెప్పాలంటే విషయంతో సంబంధ కదా మరి అతడు అసంగుడు అంటాడు అసంగుడు అన్నప్పుడు సంబంధం ఎలా సంభవిస్తుంది సంబంధం లేకపోతే భోగం ఎలా సంభవిస్తుంది అని ఈ విధంగా శంకగలిగితే అప్పుడు అంటాడు అంతకన్నా ధర్మాలైనటువంటి సుఖదు కామకురదాదులు ధర్మ ధర్మాలు ఇచ్చ రాగము ద్వేషము ఈ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలతో కూడుకున్నటువంటి బుద్ధితో తాదాత్మ ఆపన్నమైనాడు పురుషుడు అవివేకం వల్ల అన్నాడు ఇంత పూర్వమే నూరవ శ్లోకంలో చెప్పినాడు కదా అసంగా భేద అగ్రహం వల్ల అంటే పురుషుడు అసంగమున్నాడు అంటే నేను అసంగుడు ఉన్నాను ఈ దేహాదిక సంఘాతము ప్రధానము నాకంటే భిన్నంగా ఉంది అనేటువంటి భేద జ్ఞానము లేకపోవడం వల్ల అంటే ఆ భేద అధ్యాస తాదాత్మ అధ్యాస భోక్తృత్వం సంభవిస్తుంది ఈ ప్రకారంగా కర్త అయితే కాదు గాని భోక్తృత్వము ఒప్పుకుంటారు తీసు బుద్ధికే అవివేకితే ఆత్మకు కర్త పనేక వ్యవహార హే ఆ బుద్ధి చేత తనకు వివేక జ్ఞానం లేనందు వల్ల అంటే బుద్ధి నాకంటే భిన్నంగా ఉంది నేను భిన్నంగా అసంగుడనే ఉన్నాను అంటే వివేకం లేనందు వల్ల అవివేకం వల్ల ఆత్మకు కర్తృత్వము ఉన్నది మరియు భోక్తృత్వం కూడా ఉంది స్వరూపం చేత అకర్తా భోక్త ఉన్నాడు అయినా గాని కర్తృత్వం భోక్తృత్వము స్వీకరించబడింది అధ్యాస చేత అంతఃకరణంతో తాదాత్మ అధ్యాస పొందినందు వల్ల కర్తృత్వ భోక్తృత్వం స్వీకరించడం జరిగింది ఆత్మకు సంప్రజ్ఞాత అంటే సవికల్పు అవసంప్రజ్ఞాత నిర్వికల్ప సమాధికే పరిపాక పర్యంత బుద్ధికి వివేక జ్ఞానకారి అవివేకే నివృత్తి ద్వారా దుఃఖుక అత్యంత ఉచ్ఛేదం అయితే సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధిని శీలించినట్లయితే ఈ బుద్ధి మరు అసంగా పురుషునికి వివేకము ఏర్పడుతుంది వివేక జ్ఞానము కలుగుతుంది ఆ వివేక జ్ఞానం చేత అవివేకము నివృత్తి అవుతుంది అవివేకం నివృత్తి అయితే ఈ దుఃఖం యొక్క ఉచ్ఛేదం అవుతుంది మూడు దుఃఖాలు ఒప్పుకుంటారు ఎవరు సాంఖ్యులు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలు ఒప్పుకుంటారు ఆ మూడు దుఃఖాల యొక్క ఉచ్ఛిత్తి మూడు దుఃఖాల యొక్క నాశనం అంటేనే మోక్షం అంటారు అది ఎప్పుడు కలుగుతుంది వివేక జ్ఞానం చేత అంటారు ఆ వివేక జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధిని శీలించినప్పుడు ఆ దుఃఖాల యొక్క అత్యంత ఉచ్ఛేదం అంటేనే సో యోగ మోక్ష హే ఇగో ఇదే యోగ మతంలో సాంఖ్య స్వీకరించబడింది అవురు నిరీశ్వర సాంఖ్యమత విషయ ఈశ్వరికే అంగీకారం నహ్యా అంటే యోగులకు సాంఖ్యులకు ఇంతనే వ్యత్యాసం ఉంది ఇంతనే తేడా ఉంది సాంఖ్యులు ఈశ్వరుని ఒప్పుకోరు అందుకని వాళ్ళు నిరీశ్వర సాంఖ్యులు అనబడతారు యోగులు ఇప్పుడు మనం చెప్పున్న ప్రకారంగా క్లేశ కర్మ విపాకత దాసేహి అపరమృష్ట పురుష విశేష ఈశ్వర అని ఈశ్వరుని ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళు సేశ్వర సాయంకులనబడతారు ఇంతనే యోగులకు సాయంకులకు వ్యత్యాసం మిగతా విషయాల్లో అన్నింటిలో సమానమే యోగ విషయ ఈశ్వరుకు అంగీకార హే సో ఈశ్వరు బి జీవికి నాయి అసంగచేతనహే ఆ ఈశ్వరుడు కూడా జీవుల వల్ల అసంగచేతనము అని యోగులు ఒప్పుకుంటారు ఈ విధంగా నూట ఆరు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం హరివం తో సహనా వు సహనౌనత్ సహ వీర్యం కరవా వహై తేజస్వి నవధీతమస్తు మా విద్విషావహై శాంతి శాంతి శాంతి